పరుశుద్ రి గొప్ప దేవ మీకే వాహనాలు మీకే కృతజ్ఞతలు తండ్రి నైనా ఈ ఘర్షణ కాలం అంతా కాపాడి సజ్జలికలను పెట్టి నూతన దినాలు నడిపించిన మా దేవ మీకు వాహనాలను ఈ దినానికి మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించి మనం ప్రార్థించినాం తండ్రి ముఖ్యంగా ఆయన కల్వర్శిలలో మా పాపంలను శాపంలను రోగంలను వ్యసనంలను భరించి మాకు మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు నైనా మీకు పరుధ ఆత్మ అభిషేకం అనుగ్రహించినారు కృపావారులు ఆత్మ ఫలాలు పరులో గొప్ప జ్ఞానం దివరాత్రంలో కాచికపన్న రెండు నాలుగు మీరు మాకు సాయని నడిపించింది మీకు ఎంతో వందనాలైన ఈ యొక్క తనమల్లి దినం తండ్రి మిమ్మల్ని స్థితించలాగనగా పరిచలేగన మిర్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మేము ఉండేలాగా ఈ ఆర్థం తట్ల మీరు అధిపత్యం వచ్చి మనం అనేకమైన తనమల్లి లెసెన్స్ మీరు నేర్పించినారు ప్రభా వాటి అన్నింటిని మేము జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో వాటిని వాడుకోవాలా మేము మైమార్దంగా వాడుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రతి డెసంబీ సినిమాలు మీ మహిమ అర్థంగా వాడాలా ముఖ్యంగా మా వర్క్ ప్లేసెస్ విజయం పొంది అనేకులకు మీ యొక్క వెలుగుని మేము ప్రకటించాలా బాగుంది మీ యొక్క వెలుగుని మేము అనేకులకు చూపించాలా మా వర్క్ ప్లేసెస్ వల్ల సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ఈక జన్మల మహాశ్రమల కాలంలో మేము ఉంటున్నాం తండ్రి కానీ మీరు మాకు చూపిస్తున్నారు బట్ ఏ మీ కొరకు జీవించాలా ఏ మీ కొరకు అనేక నడిపించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ ఎంత కృపా మయుడవు ఎయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా నలిది టీవీ విసారి టీవీ లిగిటి సారి నా కై ప్రాణ ముని చిటివి నా కై ప్రాణముని చిటివి నా కై ప్రాణ ముని నా కై ప్రాణ ముని చిటివి ఎంత కృపమయడవు ఎసయ్యాను ప్రతికించి నవయ్యాన్ కన్నా తల్లిదండ్రులు నన్ను మారచినను ఈ లోకము నన్ను వెళ్ళి వేసిన కన్నా తల్లిదండ్రులు నన్ను మారచినను ఈ లోకము నన్ను వెళ్ళి వేసిన మరువలేదు నన్ను విడువలేదు మరువలేదు నన్ను విడువలేదు పిలచిన నా ప్రేమ తు పిలచిన నాదుడవు ఎంత కృపామయడ ప్రతీకించి నవయ్యా బండాలాంటి దీనాదు ముందు హృదయం తింది పోయి నాదు పాప జీవితం బండలాంటి దీనాదు ముందు హృదయం మాచితీవిగా ఇచ్చినైనా కొత్త హృదయం ఈచి నా ఊ మెత్తానైనా కొత్త హృదయం ఇచ్చిన ఊ మెత్తానైనా కొత్త హృదయం ఈచి నా ఊ మెత్తానైనా కొత్త హృదయం ంత కృపా మేసయ్యామ జీవి నన్ను ప్రతికించి నవయ్యాతికించి నవయ్యా నలిగితీసారి నలిగిసారి నా కై ప్రాణ ముని చితి నా కై ప్రాణముని చీ నాకు టూ థౌజండ్ ఫోర్టీన్త్ లో మ్యారేజ్ అయిన తర్వాత దాదాపు వన్ ఇయర్ పాటు మేము పిల్లల గురించి ఏమి ఆలోచించలేదు మాకు ఆలోచన లేదు మాకు ఏదే అంటే మేము ఈ పరిస్థితి వస్తుంది కూడా అనుకోలేదు అయితే బంధువులు వాళ్ళ ఏంటంటే ఏంటయ్యా వన్ ఇయర్ అయింది కదా ఇప్పుడు పుడితే వెంట పిల్లలు పుడుతున్నా బాగా లేట్ అవుతుంది మీరు ఏంటి చూయించుకోవట్లేదు చూపించుకున్న వెళ్ళండి అని అన్నప్పుడు స్వస్తుంగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చోట్లకి వెళ్ళాను చాలా నిధులు ఖర్చు పెట్టాము ఏంటంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఇద్దరు ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఈజీ అయిపోతున్నాయి ఒకే ఒక రోజు ఎందుకంటే ఇద్దరికి హార్మోన్ టెస్ట్లు ఇద్దరికి షుగర్ టెస్ట్లు ఇద్దరికి టెస్ట్లు అన్నీ చేస్తున్నారు బ్లడ్ టెస్ట్లు అన్ని చేస్తే బ్లడ్ టెస్ట్ చిరవకా ఐదు వేల ఐదు వేలు చిరవక ఐదు వేలు అవుతున్నాయి మళ్ళీ మందులకి అన్ని రకాల మందులు కాస్ట్ అన్నీ ఇస్తున్నారు దేని బేస్ చేసుకొనిస్తున్నారంటే ఓన్లీ సెమన్నీ దూపెట్టి మేము బాగా వ్యక్తైతే ఫైవ్ వీక్స్ వరకు తిరిగి తిరిగి తిరిగి ఆ పూర్తిగా దేవుని మీద భారం పెట్టి ఉండేసిన టైంలో మా ఫ్రెండ్ ఒకసారి ఎందుకైనా మంచిది నువ్వు విజయవాడలో ఉంటాడు అతను హెచ్ఆర్ మేనేజర్ హాస్పిటల్లోనే ఒకసారి సమరంగి కలుగు లాస్ట్ అండ్ ఫైనల్ అతను కలిసిన తర్వాత నువ్వు హోమియోకి గానీ దానికి వెళ్ళు అని అన్నారు మీరు కూర్చోండి మీరు అయితే ఆయన ఏం చెప్పారు ఆయన చెప్పక ముందు ఏం జరిగిందంటే ఒకసారి ఇట్లాగే మిస్క్యారింగ్ అయింది ఆ రోజు ఫ్రైడే అప్పటికి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే సాటర్డే ఈఎంఐ మొత్తం ఇంట్లో ఉన్న సోఫా సెట్స్ అన్ని బయటపడేయటం ఇల్లు అంతా ఊడ్చిపోవటం వంటంతా చేయటం బాగా స్ట్రెయిన్ అయిపాటికి ఆ రోజు ఈవినింగ్ కేస్కారింగ్ అయిపోయింది సరే జరుగుతూ కదా ఒకసారి వచ్చింది కాబట్టి నెక్స్ట్ అసలు అంటే ఇబ్బంది పడిన ఆ తర్వాత దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్తాము అట్లా చేయడం జరిగింది ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్ ఏం చేశాడంటే అతను ఒకసారి సంబరం గారిని కలవడానికి నేను అన్నప్పుడు అతని దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై జరిగింది అది వెరకోసిల్ అనే ప్రాబ్లము వెరకోసిల్ అంటే ఈ టెస్టిస్ దగ్గర సెమన్ డెవలప్ అయ్యే దగ్గర ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి మీ దగ్గర బాగా అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత కూడా నేను టూ మంత్స్ టైం తీసుకున్నా టూ మంత్స్ టైంలో టూ మంత్స్ టైంలో ఫస్ట్ వన్ వీక్ పూర్తిగా ప్రార్థనలోనే ఉన్నాను ఒక వన్ వీక్ వేరే చోటకి ప్రేయర్ కెళ్ళి చాలా ఇబ్బంది పడి వచ్చాను తర్వాత ఒక వన్ వీక్ కంప్లీట్ గా ప్రేయర్ లో ఉన్నాను తర్వాత హైదరాబాద్ కూడా వచ్చి హైదరాబాద్ లో మన భాస్కర్ సారు మన చంద్రశేఖర్ సారు వీళ్ళందరూ వనీష్ మాస్ గారు నుంచి రమ్మని అడిగారు వస్తే ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేయిస్తామని అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు అని చెప్పి సెకండ్ ఒపీనియన్ కూడా వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలని మొన్న నాలుగో తేదీన ఇంక్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుని ఫిఫ్త్ని హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలనే ప్లాన్తో ఆ విధంగానే ప్రధాన పూర్వకంగా ముందుకు వచ్చేసాను ఫిఫ్త్ని వెళ్తే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలండి మీరు అట్లా రాకూడదు డైరెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు కేసులు బుక్ అయిపోతాయి రోజు మూడు నాలుగు కన్నా ఎక్కువ చేయరు టైం ఉండదు మీరు ఈ రోజు బుక్ అయిపోయింది కావాలంటే సెవెంత్ని రండి సెవెంత్ని ప్రిపేర్ చేసి ఎయిత్ని మార్నింగ్ చేస్తాం మీకు అని సెవెంత్ ను వెళ్ళాను జాయిన్ అయ్యాను అడ్మిట్ అయ్యాను ఎయిత్ ను మార్నింగ్ ఎయిత్కి వెళ్ళ ఫస్ట్ చిన్నపిల్లడు ఒక అబ్బాయిని పెట్టారు సెకండ్ కేసు నాలి నైన్ కెల్లా తీసుకొచ్చేశారు దేవుని దేవాలి అన్ని బాగా ఉన్నాయి పూర్తిగా ఈ కుట్లు కూడా మానటం జరిగింది కొంత కొంచెం లైట్గా పచ్చిగా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా ఆ కుట్లు ఊడిపోవడం జరుగుతుందంట దీనికి పథ్యం కూడా ఏమీ లేదు ఒక టెన్ డేస్ మాత్రం టాబ్లెట్స్ ఇచ్చారు టెన్ డేస్ తర్వాత కంటిన్యూస్ గా త్రీ మంత్స్ కి ఇన్ఫర్టిలిటీకి ఆ సెమీన్ మళ్ళీ డెవలప్ అవ్వడానికి టాబ్లెట్స్ వాడాలన్నారు తర్వాత చిన్న పార్ట్ ఒక చిన్న పార్ట్ నుంచి బయాప్సిక్ కూడా పంపించారు దేవుండే వల్ల మన టీమ్ అందరి ప్రార్థన వల్ల నాకైతే సంపూర్ణంగా చాలా చక్కగా ఆపరేషన్ అనేది జరిగింది పోతే దీనికి ఆ అమౌంట్ గురించి ఎట్లా ఏంటి రూపాయి కూడా లేదు కదా ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టాము మా జీతం లేదు మా మిస్సెస్ జీతం లేదు అనుకుని కొంచెం సఫర్ అవుతున్న టైంలో దేవున్ దయవల్ల ఈఎంఐకి చాలా కాలం నుంచి లేవు వన్ తర్వాత దగ్గర నుంచి శాలరీ లేదు చేయడం అనుకుంటే ఒక అప్రూవల్ వచ్చింది దాని తర్వాత ఒక ఫిఫ్టీ థౌజండ్ లోన్ వచ్చింది మా నాన్నగారు ఒక ఇచ్చారు వీటన్నిటితో దేవందేవి వల్ల బాగా డబ్బులు కూడా కుదు లేకుండా అన్ని సమకూర్చబడ్డాయి సమక టైంకి రైట్ టైంలో అన్ని ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది లేకుండా ఆ ఆపరేషన్ ఫిలే కాకుండా ఏ కారణం తిరిగి కాకుండా అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి నిన్న ఆఫ్టర్ టెన్ డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చే వన్ ఓ క్లిక్ వల్ల అంత చాలా బాగా జరిగింది ఇంకా నాకు ఇప్పుడు ఏ బాగా లేదు మరి ఉనేశ్మస్ గారు గానీ మరి చంద్రశేఖర్ గారు గాని భాస్కర్ సెహ్వాల్ గాని అందరూ కలిసి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇది నా చిన్న సాక్ష్యం కొంత రెండు మూడు తలంపులు ఐ విల్ షేర్ ఆ తర్వాత గెట్ ఇన్ టూ ఇంతకు ముందు షేర్ చేసుకున్నానేమో తెలియదు గాని మరొకసారి ఈ విషయం గురించి ఆలోచిద్దాం వాక్యంలో మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదమూడవ చంలో ఏమంటే రాయబడిందంటే మీరు లోకములకు ఉప్పు ఉన్నారు వాక్యం చెప్తుంది అయితే ఉప్పుల గురించి బైబిల్లో చూస్తే చాలా సందర్భాల్లో దేవుడు ఉప్పు గురించి మాట్లాడుతూ వచ్చినాడు అందరికీ సెమీయర్ ఉన్నటువంటి వరుస అయితే మతేసు వరస ఐదో అధ్యాయంలో ఉంటుంది కానీ ఉప్పు యొక్క ఉప్పుడు గురించి ఉప్పు యొక్క ప్రాముఖ్యత గురించి ఒక విశ్వాస జీవితంలో అది మొట్టమొదటి నుంచి ఏది పాతనే బంద్ర గ్రంథంలో లేవికండం గురించి కూడా మనం చూస్తాం లేవికాండం రెండో అధ్యాయం పదమూడవచనంలో ఏమంట్రాయబడిందంటే నీవు అర్పించు ప్రతి నైవేద్యం మీదను ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణల ఉప్పు అర్పించవలను ఇక్కడ ఏమంటారు రాయబడిందంటే రెండు విషయాల గురించి మాట్లాడుతుంది ఒకటి ప్రతి నైవేద్యం మీదను ఉప్పు చేర్చబడాలి రెండోది ఉప్పు ఒక నిబందన దేవునికి నీకు మధ్య ఉప్పు అనేది ఒక నిబంధన అయ్యిందని ఇక్కడ తెలియజేస్తుంది నైవేద్యమే కాదు అర్పండ్లన్ని కూడా ఉప్పు చేర్చాలి అంటే నీకు దేవునికి ఉండేటటువంటి సంబంధం ఉప్పు వేసిన సారంగా ఉప్పు యొక్క ప్రాముఖ్యతని అది చూపిస్తుంది రెండవ రెఫరెన్స్ మనం చూస్తే రెండవ రాజులు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని నా రండి అని చెప్పాను ఈ కాంటెక్స్ట్ ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ నీళ్లు చేదుగా ఉంటాయి ఆ చేదుగా ఉన్నటువంటి నీళ్ళని తాగటానికి అనువైనటువంటి నీళ్లుగా మార్చడం కొరకు ఇక్కడ ఏమంటాయబడిందంటే అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పిన అతడు ఆ నీటి యోట వద్దకు అందులో ఉప్పు వేసి ఎహో సెలవిచ్చినదేమనగా నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను ఎట్లయితే ఏప్రభువే ఉప్పు ఉప్పు నిస్సారం అయితే దేనికి పనికిరాదు అన్న మాట ఏంటంటే ఆ ఉప్పులో సారం అనేది ఏశప్రభువే ఇక్కడ ప్రతి నైవేద్యం మీదను కూడా ఏశప్రభు గురించే మాట్లాడబడింది ప్రతి అర్పణ మీద కూడా ఈసూ గురించే మాట్లాడబడింది నీకు నాకు నిబంధన ఈస్రబువే ఆయనే మన యొక్క నిబంధన ఆయన రక్తం ద్వారానే మనము నిబందన కలిగి ఉన్నాము పాకలిస్టి జనమైన చాపగ్రస్తమైన నరకానికి పాత్రికమైనటువంటి మన జీవితాల్ని ప్రభువు క్రీస్తు ప్రభు అనేటటువంటి సారమైనటువంటి ఉప్పు ద్వారా తండ్రితో మనల్ని నిబంధన చేసినాడు ఏకపరిచినాడు కాబట్టి మన ఆరాధన మన ప్రార్థన ఊపి వేసినట్టుగా ఉండాలి సారం కలిగిండుగా ఉండాలి ప్రభువును కలిగిండుగా ఉండాలి అనే విషయం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆ చెయ్యైనటువంటి నీటి ఊట ఇక్కడ మంచి నీళ్లుగా మార్చబడింది ఏమని యువవాసాలు వచ్చిందేమనగా నేను ఈ నీటిని బాగు మన జీవితాల్లో కూడా ప్రభువు ఎంతో చేదైనటువంటి గుణం కలిగినటువంటి మన జీవితాలని చేదైనటువంటి వాడిని మనల్ని ఏ మంచి తనం లేనటువంటి మనల్ని వాడబడటానికి కానీ దేని కొరకు కూడా వినియోగించబడటానికి తనికి రానటువంటి మన జీవితాలని ప్రభు తన రక్తం ద్వారా తన యొక్క సారం ద్వారా మనల్ని బాగు జరిగింది ఇది రక్షణ సువార్తని ఆదికాండము ఈ యొక్క దేవికండం ఈ యొక్క పాత బంధన గ్రంథంలో ప్రభు యొక్క ప్రణాళికను మనము చూస్తున్నాం ఏ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే ఉప్పు దేన్ని ఆకలిని కలిగిస్తుందంట ఉప్పు లేక ఎవరైనా రుచి చేయగలరా అంటే రాయబడింది అంటే రుచి ఆకలికి సాదృశ్యం గ్లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినందు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన నీళ్ళ అది ఏ విధంగా సారమగం అది భూమి మీద సార ఆ సార ఉక్రీస్తేనని ఇప్పుడు మనం నేర్చుకున్నాం అయితే ఈ ఉప్పు సారాన్ని కోల్పోవటానికి రెండు మూడు కారణాలు ఉంటాయి ఒకటి ఎప్పుడైతే ఉప్పు ఇతర పదార్థాలతోటి ఇతర మాలిన్యమైనటువంటి పదార్థాలు అంటే వేరే వేరే మట్టి కానివ్వండి వేరే ఇసుక కానివ్వండి లేక వేరే వాతావరణంలోకి అన్ని వాతావరణంలోకి అది వెళ్ళినప్పుడు తన సారాన్ని కోల్పోయేదిగా ఉంటుంది అయితే మనము ఈ యొక్క సాల్ట్ సి ఉప్పు సముద్రం దగ్గర ఏమని చూస్తామంటే కూడా కొండలు రాళ్ళు పెడి పెద్ద ఇవన్నీ కూడా ఉప్పు ఉప్పు సిలలు స్వచ్ఛమైనటువంటి ఉప్పు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఇతర ఇతర మట్టి ఇతర ఇసుక ఇతర రకాలైనటువంటి వాటి పెట్టి ఈ యొక్క సారవంతమైనటువంటి ఉప్పు పోయి కలవటం ద్వారా తన సారాన్ని కోల్పోతూ కొంతకాలానికి నిరుపయోగమైనటువంటి ఒక వనరుగా ఒక పదార్థంగా ఆ మట్టిలో తదితర ప్రాంతాల్లో కలిసిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని ఏమని గుర్తించాలంటే ఎంతవరకు అయితే మనము ప్రభువులో ఉంటామో అప్పుడే మనం సారం కలిగి జీవించే వారంగా ఉంటాం ఎప్పుడైతే లోకము శరీరము ఇతరత్ర సమస్యలు ఇతరత్ర విషయాలు మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయో వాటిని మనం కలుపుతూ ఉంటాము ఎప్పుడైతే వాటితోటి కలిసి జీవిస్తూ ఉంటాము లేకపోతే ఎప్పుడైతే ఆ కాంప్రమైజ్డ్ లైఫ్ ఆ పాపానికి తల పరిస్థితి కోల్పోయినటువంటి జీవితం జీవిస్తుంటాము మన జీవితంలో సారం తగ్గిపోయేదిగా ఉంటుంది సారం కోల్పోయేవారదిగా ఉంటాం క్రీస్తుని మనం కోల్పోయే వారంగా ఉంటాం మార్పు శువార్త తొమ్మిదో అధ్యాయం యాభై వచ్చినముడి మీరు ఉప్పు సాలము గలవారై ఒకరితోరు సమాధానముగా సమాధానం ఆయనే సమాధానం మనం ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి ఏ విధంగా ఉండాలంటే మీరు ఉప్పుసారము గలవారై అంటే క్రీస్తుని కలిగి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండవల్లని హెచ్చరించబడుతున్నాం మతేసు వార్త మళ్ళీ చూస్తున్నాం మనము లోకమునకుపోయినామని ప్రభు మనల్ని చేస్తున్నారు ఉప్పు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చూపిస్తుందంటే కొలిసీల గ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఉప్పు కృపకి సూచనగా ఉంది కృప కృప కృపకి దర్ ఇస్ నో క్వాలిఫికేషన్ కృపను పొందటానికి మన జీవితంలో ఏ రకమైనటువంటి అర్హత ఏ రకమైనటువంటి యోగ్యత అవసరం లేదు కానీ ఆయనే యోగ్యుడు ఆయనే సారం కలిగిన వాడుగా ఆయనే ఉప్పు కలిగిన దేవుడుగా మన జీవితాలని ఆయన సారం కలిపి కోరుతున్నారు అటు ప్రభు మనందరికీ అనుగ్రహించవలని సారం కలిగి జీవించవల్లని ఉప్పు వలె జీవించవల్నని మనం ఉప్పుగా ఉండవల్లనని ప్రభు యొక్క సారం మన జీవితంలో కోల్పోకుండా కాపాడుతూ వాళ్ళని ఈవెడీకాలం మనల్ని దేవుడికి పిలుస్తున్నాడు ఈ యొక్క ప్రభు దినంలో ఆయన మనల్ని ఉప్పుగా ఉంచడానికి ఆయన ఎంతగానో ప్రేమపడినాడు ఆయన పంతత్వాన్ని పాచవలసి వచ్చింది ఆయన సారం మనం కలిగి ఆయన కోరిస్తున్నాడు అటు అటు అటు అటు స్థితిని ప్రభువుని మనం స్థితిద్దాం ఆయన మనం గనపరుద్దాం మన జీవితాల్లో ప్రభు ఏ విధమైనటువంటి సారం కలిగి ఉండే సారం కలిగి ఉండడం దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిద్దాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆరాధిద్దాం ప్రభు యొక్క వాక్యాన్ని జీవించిన దాకా ఆమెన్ నమ్మకం ఏంటంటే ప్రేంగులు వింటాయి మీ పాదాలు కొందనాలు స్తో ప్రస్తుతం చెల్లించుకుంటున్నాను అంటే వికాలంలో ప్రభుత్వండి మీరు చెట్టు కృపికొనాలు అగా ఉపసారం కలిగి ఉండే వల్లనే మీరు బిస్తూ వచ్చినటువంటి విషయానికే మీ మీరే సారం అని తిన్నందుకే మీ కొందనాలు అలా నమ్మకం ఏంటండి దేవ పెంగి చే ఊట వల్ల మేము ఉండి ఉండగా చేదులు మాత్రమే దేవ ఎడే వారంగా చేదులు మాత్రమే దేవా నమ్మకం ఏంటండి కనపరిచే వారంగా ఉండదు మా యొక్క ఊటలను బియ్యండి అవి నోటిగా అట్లా బాగు చేసినందుకే మీకు అన్నాడు క్రీస్తుని ఊపి ద్వారా మా యొక్క జీవితాల్లో నమ్మకం నిబంధన ద్వారా అనుగ్రహించినటువంటి కొడుకుని బట్టి చెల్లించుకుంటున్నాను నమ్మకం తండ్రి ఈ ప్రజల మధ్యలో తండ్రి మమ్మల్ని కుటుంబాలన్నింటిని దేవా నమ్మకం ఏంటండీ కాస్త వచ్చినటువంటి కృపికై మీ యొక్క ఎట్ల సాధన ఆస్తు వచ్చినటువంటి కృపికైనా ఎంతైనా నమ్మకం దేవుడు ఎంతైనా ప్రేమ వెలిగిన దేవుడు అందునాలు చెల్లించుకుంటున్నాం నీటి వాడి తండ్రి కొన్ని దేవా ఏ లేదు ఏ లేదు కానీ అయ్యా మీ కృపను బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటున్నాం ఎవరా చక్రవర్తి గారి దేవ ఆపరేషన్ఫుల్ గా దొరికించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆరోగ్యవంతులుగా ఉంచినందుకే మీ పొందనాలి తండ్రి వారి జీవితంలో ఏదైతే అయిందో దాన్ని మీరు పరిపూర్ణం చేయగలిగింది మీ పాశం పెట్టి పెట్టుకుంటున్నాను కృపించింది అయ్యా చేర ప్రతిబిడ్డక మీ కొందాలు మీ నమ్మకత్వానికి ప్రేమకై నీ పొందనాలి తండ్రి ఉప్పుగా ఉంటానికి వెనుగోట జీవితంలో తండ్రి నేను అనేక సందర్భాల్లో నమ్మకండి ప్రేంగులు రాజా ఉప్పు లేని జీవితం సారం లేనటువంటి జీవితం జీవించిన వాళ్ళు తండ్రి అయ్యను గురించండి సహాయం చేయండి క్రీస్తుని భరించి అలా సారం కలిగినటువంటిగా జీవించడానికి అలా నినామానికి మహిళ దాని ప్రత్యక్షవాటువంటి సహాయం చేయండి ప్రేమలు గిండగా మహిళలు వింటే అయ్యా ఇక్కడి చోరు వచ్చిన ప్రొత్తి దొద్దు జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క తెలుపు ఆ యొక్క ఏర్పాటు ఆ యొక్క ప్రేంగుల ఆ యొక్క ప్రణాళిక చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రియంగుల గుండగా ఆఖరి గుణాల్లో ఉండగా ఆర్థిక ఉండగా జ్ఞాపకం చేసుకోవడానికి అర్థిస్తున్నాం తండ్రి దేవ పలించే కొమ్మగా ఉంటానికి కరుగుదొ పాతలుగా ఉంటానికి అయ్యా సారీ జీవించడానికి కృపణాను గురించండి ప్రేమంగుల గుండ్రి తండ్రి అయ్యా నమ్మకం తండ్రి ఒక సమయం మంది దేవ అనేక మంది వారి ఉండగా అనేక లక్షల మంది దేవ ప్రియ మరణ చే ఉండగా ఒక వారిని బట్టి మేము చూస్తున్నాం కృపణాన్ని గురించండి ప్రేమ గుండ్రాజ మహింగలి సహాయం చేయలాగా నీ కుటుంబ కోరుకుంటున్నాను తండ్రి నమ్మకం దేవ ప్రేమి తండ్రి అయ్యా మీ యొక్క చేస్తున్నాను నా దేశాన్ని నా దేశ నాయకులని అధికారుల్ని దేవ వీధి సంస్థల్ని వీధు నాయకులని జ్ఞాపకం చేసుకోండి జ్ఞానం అనుగ్రహించండి ప్రతి అనుగ్రహించండి దేశాన్ని దేవ రక్షణ దేవ నమ్మకం ఏంటంటే కార్యంతో దేవా నింపులాగనే విజయంతో సహాయం చేయండి సమయంలో తండ్రి ఎంతమంది అయితే దేవ కుటుంబాలను పోషించుకోలేక నమ్మకం ఏంటండీ ఎంతో నమ్మకం ఏంటేగా ప్రేమి కలిగించాకే పరిస్థితుల్లో తండ్రి అయ్యా అతల భక్తులు కలిగి ఉన్నారు అట్లా బట్టి చూస్తున్నావు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా నమ్మకం ఏంటండ్రి వృద్ధుల పిల్లల్ని నమ్మకం ఏంటే నమ్మకం ఏంటండీ ఇట్లా ఉండే దీర్ఘకాలిక ఇంత బాధపడుతుంది ఇట్లాంటిని అయ్యా ఆచారిక బంధువుల్లో శ్రమంలో హింస ద్వారా వెళ్తున్న వారిని పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యి ఆకృతి అను ఆదరించండి సహాయం చేయండి ప్రారంభిస్తున్నాం నమ్మకం దేవా ప్రేమ తండ్రి నమ్మకత్వానికి ప్రేమకే మీ కొన్ని ఆ తండ్రి అయ్యా ప్రేమ విధించండి మేము వెలుగుంటే అయ్యా మీ పాదాలకు స్థితి ఆశీల్చుకుంటూ మేము చూస్తూ మమ్మల్ని చేతులకు తప్పించుకుంటూ మీ చూస్తే వారి పరిస్థితులు అతికున్నాం తండ్రి పరిశుద్ధుడా మహోన్నతిగా సర్వోన్నతిగా సర్వాధికారులు సర్వకృపాన్ని సయా మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా జీవన ఉదయకాల సమయంలో మా జీవితం లేచినందుకు మీకు వందనాలు సైనా ఈ దినమంతా మీకు అంతకు వరకు నైనా మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని మీ చిత్త జరిగించే వారంలో మీ వండిటకు అందరికీ సహాయం చేయమని వేడుకొని తింటున్నాం తర్వాత మీ సహాయంపై ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ మేము బ్రతకే వారంగా ఆశపడి జీవించే వారంగా ఉండేటట్టు మాకు సహాయం చేయండి అయినా మా కష్టాలలో శ్రమలలో ఉపద్రవాలలో తండ్రి ప్రభా నైనా వేసాయా మాకు చాలా దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా నిన్న నిరంతరం ఏ సరీతిగా ఉన్నవారు మా పట్ల మానవుల పట్ల మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం తెలియక తండ్రి ప్రభా తెలిసి అనేక మార్లు నాయన తప్పలను పాపాలను చేస్తూ తండ్రి ప్రభా బాహాటముగా అనేక మార్లు మీకు తెలియవేసి ఉంటున్నాం నేను ఆ ఉపమాన్ని తెలుసుకోలేక ఆయన ఆ తెలుసుకోలేక తండ్రి చీకటిలో ప్రయాణిస్తూ ఆయన తొక్కబడుతూ తండ్రి ప్రభా దేనికి వారముగా ఆయన అలాగే ఉన్నప్పుడు తండ్రి ప్రభాని తిరుపతి చేయక ఆయన కన్నికరము చూసి జాలి చూపి తండ్రి ప్రభా పవిత్రమైన జీవితంలోకి వెలుగులోనికి ఆయన ఆయా సమాధానకరమైన ఉప్పు వలే నాయన రుచికరమైన ఉపువాలే నాయన మా జీవితాన్ని తిరిగి నిర్మించినందుకు మీకు వందనాలు ప్రభావ సూత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లి ప్రభా నాయన ఏషయ అదే మారిగా నాయన కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆయన వారిని వందనాలు ప్రభు ఇంత కనకరించి గురు వేడు కూర్చుంటున్నాం రక్షణ కూడా బయట చేయండి ప్రభావ వారికి సహాయం చేయండి ప్రభా మంచి ఇమ్యూనిటీని ఆయన మా ప్రపంచానికి దయచేయమని వెడుతున్న తింటున్నాం తండ్రి సహాయం చేయండి రైతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారికి చేసి ఆదరించి రెండంతల స్థల స్థలంలో వారికి దయచేయండి ప్రభా నాయన అదే మరిగా వరల్డ్ వైడ్ గా జరుగుతున్న ఆ పర్స్టిట్యూషన్ చేసుకోండి ప్రభా ఆయన అక్ష ఇవన్నీ జరగాల్సి తండ్రి ప్రభా మేము సిద్ధపడాలి తండ్రి ఆయన రాకడానికి సిద్ధపడడం అంటే యన ఊరికైనా అమ్ముకోవడం కాదు తండ్రి ఈ సవాళ్ళన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్లే వారంలో మేము ఉండాలి ప్రభావ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ప్రభు సాయం తోడుగా నీడుగా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి అదే మరిగా నాయన మీ చేతులు కప్పదెప్పు తీసుకోండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ముట్టండి కలవరమును తీసివేయండి తండ్రి ఉన్న వ్యాధి నుంచి సంపూర్ణమైన స్వద్ద దయచేయండి ప్రభావ నడినెత్తి నుండి అరకాల వరకు ముట్టండి ప్రభు కుటుంబానికి ధైర్యం దండి ప్రభు అయినా యాలు రకాల సమయంలో జరుగుతున్న మా ప్రాంతంలో పరిచర్యలు తండ్రి సంఘాలలో పరిచర్యలు అన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎమ్మెల్యే ఆంటీని తండ్రి సామాన్య గారి వాళ్ళమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వారికి తోడుగా ఉండండి సంపూర్ణ ఆరోగ్యం దాన్ని స్వస్థత ఇచ్చు తండ్రి చక్రవర్తి గారిని నాయన మీరు ముట్టి ఉన్నారు ప్రభా ట్లున్నారు ప్రభా మీ ఫలితం గురించి ఎదురుస్తున్నారు ప్రభా కార్యము జరిగించమని వేడుకొనిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ స్థలములను దయచేయమని వేడుకొని గొప్ప కార్యాలను చేయమని వేడుకొని వస్తున్నాం బ్రదర్ కృష్ణ గారిని తండ్రి అవిక్రమ్ బ్రదర్ ని చేతుల్లో తప్ప చేసుకుంటున్నాం సంపూర్ణ రక్షణ సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించమని వేడుకనిస్తుంటున్నాం తండ్రి ప్రభావందనాలు సుఖ స్తోత్రాలు తండ్రి ఆయన అది మరిగా శంకర్ గారిని వెంకటేష్ గారిని చెల్లి సుచరితని తగ్గి ప్రభు లక్ష్మణ్ పవన్ ని తగ్వి ప్రభా మీ చేతులు తప్ప చెప్తుంటున్నాను వారి జీవితాల్లో రక్షణ కావలసిన మార్గంలోని తిరగండి ప్రభు ఆయన వారి మీ ప్రజలు ప్రభావ మిమ్మల్ని ఆయన ఇష్టపడి ప్రభావ వారి జీవితాలు మార్చుకోవాలని ఆశపడుతున్న జనలు ప్రభా వారికి సహాయం చేయండి రక్షణ మార్గములను వారికి చూపించండి సంపూర్ణ మార మనస్సుని వారికి దయచేయండి తండ్రి కార్యాలను చేయండి ప్రభావ లో ఉన్న ప్రతి సభ్యుల గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభాయన ప్రతి ఒక్కరు ప్రభావ వేదన కలిగిన ఆయన మీ సువార్తను ఆ యొక్క కాడిని మోయించు తండ్రి ప్రభా మీరు ప్రయాణిస్తూ అందరు ఎదుట మాదిరిక రకల్లా శ్రమలు కష్టాలలో ముందుకు వెళ్తూ సంతోషము కాడిని మోసి ఆయన అనేకని మీ వైపు కృతయ్యవరంగా మేము అందరం ఉండి తమించండి తోడుగా నీడగా ఉండి బలపరుచండి ఎస్ఎంఎస్ ద్వారా ఇమెయిల్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ తండ్రి మీరు అభిషేకించండి ప్రభావికి సంపూర్ణ రక్షణంగా ఇచ్చేయండి ప్రభా వారి జీవితాన్ని నాయన మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి ప్రభావి బట్టి ప్రార్థిస్తుంటున్నారు సంఘాలలో ఉన్న దృష్టత్వం నాయన వెళ్ళబట్టమని వేడిపరుచుకుంటున్నాను నాయన సంఘంలో కేవలం మీకు మాత్రమే మహిమ రావాలి ప్రభా అదే మరిగా యువన బిడ్డలను నాటకం చేస్తుంది నాయన యువనస్తులు అనేకలు నాయన పడిపోవడం చూస్తున్నారు ఆయన వారిని జ్ఞాపకం చేస్తాం లేవనికండి వారిని బలపరుస్తండి వారిని మీ చేతుల్లో బాణములాగా వాడబడితే అపవాది చేతుల్లో ఎరుక్కుని ఉన్నారు ప్రభు వారికి విడుదలగా తండ్రి సహాయం చేసి సమాధానం తండ్రి పంచదినాలలో ఉండగా మేము సిద్ధపడి నాయన మేము కుడియడములకి చుట్టిల్లక ఆ యొక్క ఈ ఉన్న దురాశలను వెంబడించక శరీరాశలను వెంబడించక కేవలం పైన మిమ్మల్ని చూస్తూ తండ్రి ప్రభా నాయన సంపూర్ణమైన ప్రేమ కలిగి తండ్రి ప్రభా అనేకులు ఏదో సాక్షులుగా నిలవబడి నాయన ఒక అపోస్తుల వల్ల నాయన దృఢంగా నిలబడి ప్రేమ చేసే వారంగా ఉండి మనం మిమ్మల్ని మహిమతిచ్చే వారంగా ఉండేటట్టు మాకు సహాయం ప్రేమను కల్పుడని అయోధ్య కరణించినందుకు మరొక్కసారి మీ తల్లి వందనాల్సింది దాన్ని నేను తగ్గించుకుంటుంది మిమ్మల్ని ఎత్తి స్తోత్రం కరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నులకు దేవ మహిమ సరేక్షకు తండ్రి పరిశుద్ధుడా నీకి స్తోత్రం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారైన మమ్మల్ని సజ్జీలకి నిలబెట్టుకున్నారనైనా దివరాతులు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు వేసాయ నీకు వందాలు ప్రభా ఇక ఉదయకాల సమయంలో ఆయన నేను శ్రద్ధించలాగన మీ వాక్యాన్ని ధ్యానించలాగన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలి ప్రవ్వా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజిస్తూ మహా ఈశ్వర్యం నీకే కలుగును నా కాయ ప్రవ్వా నా తన నీకే వందాలు ప్రవ నైనా మీ నడిపించిన ప్రవ్వా ప్రతి చోట సాక్షిని పెట్టుకుని ప్రార్థిస్తామని యథార్థతో పశుతితో ప్రభావా హిందూ మనస్సుతో ప్రభావ్ సేవించేవాత మీరు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవలు ఇచ్చేవాళ్ళు తయారని ప్రార్థిస్తానైనా నా దేవ ఈభ మేము రుచికరమైన జీవితం మేము జీవించాలా ఉప్పు నిస్సారం అయితే దీనివల్ల పనికిరాదు ప్రభావ మీరు లోకానికి ఉప్పు ఉన్నారని మీరు అన్నారు ఇసు వాక్యం ద్వారా ప్రభావాలి అలాగే జీవితం కలిగి మేము ఉండాల మీ వెలుగును చూపించే బిడ్డలుగా మేము ఉండాలా చీకటి కాలంలో మేము శ్రమల కాలం మేము ఉంటున్నాం మీ వెలుగు ఎంతో అవసరమైన ప్రభావ అనేకలు చీకటిలో ఉంటున్నారు ప్రభావ ప్రతి మీ వెలుగులోకి రావాలా ఆయన ఈశ్వ్రభ మీరు మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తాం మీకు జీవవాక్యం పట్టుకుని జ్యోతుల వల్ల ప్రభావం అనేక చోట్ల మేము వెలగాలైసు ప్రభా మీ వెలుగును చూపించి అనేకులు ఆ వెలుగుతో మేము నడిపించాలా అలాంటి సేవ జీవితంలో అందరూ నడిపించమైన నా దేవన ప్రభావ నా యేసు ప్రభావ మీకు రాక సన్నిహితుల ముందు ప్రభు మీరు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రవ్వాన తండ్రి యువ సమాప్తి చివరి అంచెలుగా ప్రభావనైనా మీ రాకడు సంబంధించిన ప్రతి చూసిన మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రవ్వాతూచిన ప్రభా మీరు మా చూపిస్తున్నారు దాన్ని మీకు వన్నాను ప్రవ్వ మేము ఏ రిట్గా మీ కొరకు జీవించాలా ప్రభావ నేను ఒక విషయాలు మీరు మొత్తం మాట్లాడుతున్నారు ప్రభావా ప్రవేశ లాక్డౌన్ లో ప్రభావ ఎన్నెన్న విషయాలు బయలుపరిచినాయినా ప్రతి ఒక్కటి ప్రభు మేము విచ్చిపెట్టుకున్న వాటిని గట్టిగా పట్టుకుని ప్రభావం ముందుకు పోవాలని సహాయపడండి మా హృదయాలు వాటిని రాసుకోవాలా ప్రభావా అనేకులు మీరు చూపించాలని మీ చెంతకు నడిపించాలన్న సహాయపడండి ఐక్యమైన విషయాలతో నేను కుట్టుకోకుండా ఈ లోకంలో ఏ పని చేసుకున్నా గానీ ప్రభా నా నా ఇస్తూ ప్రభా మీ సమయంలో ప్రభావితం తొలిగిపోకుండా ప్రభావ మీ వాక్యం ధ్యానించాలను సిద్ధించాలా ప్రత్యక్ష ఆరాధించాలా ప్రభావా అయినా ఈసారి బిడలు మమ్మల్ని తయారు చేయండి సమయం పూర్తిని సద్వినియోగం చేసుకోవాలని సహాయపడమని ప్రార్థిస్తాం ఓ దేవాలు ఇంకేమైనా బలహీతలుంటే ప్రభావా అవి కొట్టివే ప్రభావించిన బిడ్డలను గురించిన ప్రభావాతేవ మీ ఎందుకు ప్రభావ వాచ్యం పట్ల ఆసక్తి కలిగిపోలాలని సహాయపడండి ప్రతి ఆటంకాలను కొట్టివేండి ప్రభావ తండ్రి మీకు వర్ణాలు ఇస్తు ప్రతి బిడెలైనా ఇంకా ఆత్మలోపలన ఎదుగులని సహాయపడండి సర్వసత్యం అర్థించమని ప్రార్థిస్తాం ప్రతి సంఘం ప్రభావ సత్యాన్ని గ్రహించే ప్రభావ అనేకుల ప్రభావం గొప్ప గొప్ప సేవకుల ప్రభావ కాంక్రిగేషన్ ప్రభావ బయటికి రావాల ప్రభావా ఘనమైన సేవ చేయాలా గొప్ప ఉద్యమంతో పచ్చి సంఘాన్ని నింపిన ప్రభావిత వనాలైనా గొప్ప దైవానికి అర్పించుకోవడం అయినా అయినా ఇసు ప్రభా చఫుల్ గా ప్రభావ అయినా మట్టి వండర్ జరిగించా నీకు వందాలి ప్రభావ దాని బట్టి నేను కృతి స్థలమైన నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం గొప్ప దైవానికి వంద తన జీతంలో నూతన సాధ్యం చేసినందుకు వందా ప్రభావ అప్పుడే మీరు ఇంకా బలపరక్షణ ప్రభావ నూతన మీరు ప్రతి చోట మీకు సాక్షి పెట్టుకున్న మీకు మీకే సత్యను ధైర్యంగా ప్రకటించాల సహాయపడ ప్రభావ వాళ్ళ జీవితం మీరు గొప్ప కార్యాలు మీరు జరిగించండి వాళ్ళ భార్య గారు మీరు బలపక్షన్ని రక్షణ నడిపించండి ఇసుకో వాళ్ళ డాడీ గారు మీరు మార్చుకొని మరో మంచి రక్షణ ఇచ్చిన ప్రభావి కుటుంబా మీరు మార్చుకోని బలపక్షమని ప్రార్థిస్తాం ఆయన ఇష్ట ప్రభావికే వంద ప్రభావ మీరు మాకు జవాబిస్తున్నారు మీరు మాకు పక్కన ఉన్నారు మాకు సన్నితో ఉన్నారు ప్రభావ మరో వేల మీరున్నారుభా గొప్ప గొప్ప కార్యాలు మీరు చేసిన నీకు వన్నాడు ప్రభావ దాన్ని బట్టి నిన్నే మహిమ గ్రంథాలు అర్పించుకుంటున్నాం ప్రభావికు వన్నాలు నా ప్రభా తన గ్రూప్ లో ప్రభావ అతని ప్రతి బిడ్డను ప్రభావం ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపనం చేసుకుని బలపరచండి వాళ్ళ కుటుంబాలు మీరు ఆస్వాదించండి దీవించండి వలిసే పని వార్తలు బిజినెస్ అందరి ప్రభావ జాబ్ విషయంలో ప్రభావ మీరు ఘన గురించండి ప్రతి పనిలో విజయమని గురించమని ప్రార్థిష్టం ప్రతి పనిలో మా ఇరుగుపూరి వారికి కూడా మీరు సువార్త ప్రకటించాలా దేని సిగ్గుపడకుండా ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభావార్త ప్రేమతో మీరు ప్రకటించాలా సాయపడండి మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిష్టం దేశ ఆర్థిక మెరుగుపరచమని ప్రాధిష్టమైన తిరిగి డిస్ట్రోడ్ చేయండి వాతావరణం కూడా ప్రభావ మీకు హద్దులు తీసుకోమని పరిష్టమైన ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావతి నూతనగా అభిషేకించండి ఓ ప్రభావం గొప్ప సేవ చేయాలి గంభీరమైన సేవ చేయాలకు సంబంధించిన ఒక వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకుని మర్చిపోకుండా ఓ దేవత మేము పాటించి ముందు పోయి తయారు చేసి మీ రాకు మనం చింతపరచుకోమని దినవంత ప్రభావం నూతన అభిషేకాన్ని నింపి మీకు నూతన కృపు నడిపించండి నీళ్ళు తలవంత మార్గం తో సరళం చేసి నడిపించి ఈ నామానికి నేను తెచ్చుకోమని ప్రతి చీకల ప్రభా గొప్ప విజయమణ గురించి మేము తెచ్చుకోమని తండ్రి గీత లేనివాడిని ప్రభా అప్పటికి ప్రభా నన్ను ప్రేమించి అయ్యా ప్రభా ప్రభా అభా బెంతో అయ్యా నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకెంతో వందన్నారు ప్రభా అనేక సార్లు ప్రభా మరి మరణపించి అయ్యా అనేక సార్లు ప్రభా భయంకరమైన రోగాల నుంచి అయ్యా అయా ఈ లోక వ్యసనాల నుంచి అయ్యా నన్ను కాపాడి రక్షించి ప్రభావం నన్ను ఎంతగానో జీవిం చేసినందుకు నీకు ప్రభా అయా నశించిపోయే ప్రతి వారిని రక్షించి దేవుడుగా ఉన్నందుకు నీకు ఎంతో ప్రభా ప్రార్థించిన ప్రతి అంశాలపై విజయాన్ని అనుగ్రహించిన దేవుడు అయినందుకెంత వందన్నారు ప్రభా ప్రధాన యాజగురు అయి ప్రభా అభా అను ప్రభావి మా జీవితాన్ని అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టడానికి ఎంత వందలు ప్రభా మంచి సహవాసంలో ఉంచేవానికి ఎంత వందన్నారు ప్రభా అయా ఏమి మీ రుణాన్ని తీర్చుకోలేము కదా అయ్యా ఎదుగునైనా మా జీవితాల్లో ప్రభా నిజంగానే ప్రభా ఉప్పు వేసినట్టు ప్రభా ఆయా సారవంతమైనటువంటి జీవితాన్ని ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా ప్రభావి కృపణ మోహాను గ్రహించండి ఇట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఉపద్రవం ఎదురైనా కూడా ప్రభా మేము తొట్టెళ్లకుండా వెనుక తిరిగి చూడకుండా ప్రభా గు పరిగెత్త వారి ఆ విధంగా సిద్ధపరచమని ప్రార్థనించవచ్చు ప్రభా ఈ లోకానికి మీరు ఉపాయ ఉన్నారని అవుతాండ్రి అయ్యా నిజమే ప్రభా నిజంగా మేము ఆ విషయాన్ని గ్రహించి తెలుసుకొని ప్రభా మాలో ప్రభా నిజమైన సారా ఉందా లేదని తెలుసుకొని మేము అనేక జీవితాల్లో ప్రభా మేము కూడా ఉప్పు వేసినట్టుగా తండ్రి అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి పాపం లేని జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా కోపాన్ని ప్రభా అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాన్ని మాకు ఏమి కూడా అంటుకోకుండా ఎటువంటి మలినాలు కూడా మాకు అంటుకుంటా ప్రభా అయా డాగు మచ్చ లేకుండా ప్రభా అయా మీరు ఎంత పరిశుద్ధులుగా ఉన్నారు తండ్రి అదే విధంగా మేము కూడా మీ బిడ్డల ఉండి పరిశుద్ధతను కలిగి మీ కూతురు అనుగ్రహించండి ప్రతి విషయంలో మీరే సహాయకారిగా ఉండే అయ్యా మీ నా జీవించగా మమ్మల్ని వేసే నామని అడిగి పెడుకుంటారు తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ ఈ లాక్ డౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరి వైరస్ బాధితులకి ప్రతీ ఒక్కరి సమాధాన రక్షణ అందరికీ కలుగురుగా